కారణం కర్మ కర్మకు కారణం కోరిక కోరికకు కారణం వెలిపి తక్కువగా కూసిపట్టుకొచ్చాన్ని ఏమంటారు ఎందు పాలు వెలిగా తెచ్చాయంటారంటే ఇంకా గ్యాప్ ఉండిపోయిందని అర్థం వెలితి అంటే ఇంకొక అర్థం ఏంటి గ్యాప్ ఇప్పుడు లోపల మనిషికి వెలితి పుట్టిందని అంటే ఏదో గ్యాప్ క్రియేట్ అయింది దాన్ని ఫిల్ చేసుకోవాలి దానికోసం కోరిక ఆ కోరికను నెరవేర్చుకోవాలి అందుకోసం కర్మ कर्म चे फ आलन तो ल्या फुल फिंद इन चांता आलेंटीवी उदी असल चुटपेक इपड़ा गैप लीवी ले गैपते देंट फिंग तोटे अंकनी आवी रावे को ఏ టీవీ బాగుంటుంది అన్ని చూసుకుంటాడు ఈ టీవీ అయితే బాగుంటుంది ఎంత ఇరవై రెండు వేలు ఓకే కోరిక కలిగింది ఆ వెలికిని పూరించుకోవాలి కోరిక కలిగింది ఆ గ్యాప్ కోరిక ఆ కోరికనేటి ఇరవై రెండు ఎలా చేస్తాం అక్కడికి వెళ్ళాడు మీరేం అక్కర్లేదండి మీకు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీరు ఇస్తాం మీరు ముందు మూడు కడితే చాలు ఓకే ముప్పయో తేదీ దాకా ఆగాడు వా ప్రెషర్ వా ముప్పై వచ్చింది ఒకటో తేదీ రాగానే ఇదిగో ఈ నెలలా పెట్టి మూడు వేలు పట్టుకొని వాడికి పట్టుకెళ్ళి మూడు వేలు వాడికి ఇచ్చేశాడు అసలు వెళ్లేటప్పుడు వాడిని చూడాలి ఎందుకని లోపల గ్యాప్ ఫిల్ అవ్వబోతుంది ఇంకా ఆనందం లోపల పట్టానంత ఆనందం ఇంకా పట్టపగ్గాలు లే ఓ వెళతాడు మూడు వాడికి ఇస్తాడు ఆ టీవీని చూసేస్తాడు వాడు దించి ప్యాకింగ్ చేసేటప్పుడు వీడికి ఎలా ఉంటుందనే చూడాలి పిల్లాడు ఎలాగైతే చంటి పిల్లాడికి ఆకలేస్తుందనుకోండి తల్లి ఇంకా అన్నం కలుపుతుందనుకోండి వీడి ముందు ఊరుంటాడు అంటాడు వీడు వాళ్ళమ్మ ఉండు పెడతానంటుంది అలానే వీడి పరిస్థితి అంటే ఆ టీవీ షాప్ లో వాడు ప్యాక్ చేసేటప్పుడు వీరు కూడా బయట అసలు కాళ్ళు చేతులు బయటికి చేపడేమో నాలుకాని లోపల లోపల అదే ఫీ వీరు ఇది కానిదే కాని మనిషి ఈ నలభై ఏళ్ళు వచ్చిందే తత్వమే ఏంటి తేడా ఏం లేదు లోపల ఆ ఎక్స్ట్రెస్ మీరు చూడాలి ఫీలింగ్స్ వాడు ప్యాక్ చేశాడు ఇంటికి ఇన్స్టాల్మెంట్ లో కట్టని కాగితాలన్నీ తీసుకున్నాడు ఇంటికి పట్టుకొచ్చాడు టీవీ ఇంట్లో పెట్టాడు అసలు ఎవరిని ముట్టనివ్వడు దానికి బొట్టు పెట్టాడు అగరవర్తి వెలిగించాడు ఇది చూడండి వాడిది విశేషం పొట్టు పెట్టాడు అగరవతి పెట్టాడు పంతుల గారి దగ్గరికి వెళ్లి పెట్టించుకున్నాడు ఆరు గంటల ఇరవై నిమిషాలకి స్టార్ట్ చేయి ముహూర్తం ఎందుకని ఇది స్టార్ట్ చేసుకోవాలి కనుక చూసాడు ఆరు పదిహేనుకి మంచి ప్రోగ్రామ్ ఏదైనా ఆరు ఇరవైకి మొదలు పెట్టాలంతే చెప్తే రేపు చూసుకుందాం కావచ్చు ముహూర్తానికి స్టార్ట్ చేశాడు స్వామి రేపైనా వస్తాడు ఈ ముహూర్తం కాకుండా దుర్ముహూర్తంలో చేస్తే ఇది పనిగరాదు So, पन्मदी इंक अंदर इंटो चुड़ स्टार्टन स्टार्ट, ना ना स्टार्ट अब्बा टीवी चूसे इंक वाड़ की टीवी चूं रुकाल सुखा वाड़ की टीवी वे प्रसारे अंश वाड़ की सुखाने अभी टेन पर्सेंटे नयन पर्सेंट हापीनसा टीवी लेने कई वेवी वा इंका आनंद आलोचिंटे ये ఒక మనిషి యొక్క మనసు ఏ కోణాల్లో పరుగులు తీస్తుంది ఎలా ఉరుకులు పెడుతుంది అది ఉరుకులు పెడితే పరలేదు ఇప్పుడు కారు నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తే పర్లేదు అందులో మనం ఉంటేనే ప్రమాసం మనం జాగ్రత్త జాగ్రత్త డ్రైవర్ గారు జాగ్రత్త మెలగలయా ఏంటయ్యా ఇలా పరిగెడతా ఉంది అదే మనం వేరే కార్లో ఉన్నాం ఇంకా స్టార్ట్ చేయలేదు నూట ఇరవైలో పోయే కారు గురించి మనం ఎందుకు పట్టించుకుంటాం ఇప్పుడు సమస్యల్లా మనస్సు పరుగులు తీస్తుంది ఇష్టం వచ్చిన దానికి మనం అందులో ఉన్నాం మనం కూడా పరుగులు తీస్తున్నాం రోస్ట్ అయిపోతున్నాం టేస్ట్ అయిపోతున్నాం ఆలోచించేయండి ఇప్పుడు వాడికి ఆ వస్తువు వచ్చిన తర్వాత ఆ వస్తువుతో లోపల ఏ వెలిపైతే ఉందో గ్యాప్ అయితే ఉందో అని పూరించుకున్నాడు వాడు ఇప్పుడు వాడికి చెప్పలేని సుఖం చెప్పరాని సుఖం ఇది ఎంతకాలం ఉంటుంది అదే అడుగుతాడు రమణ మహర్షి ఎన్ని రోజులుంటుంది చేసి చెప్పండి ఊరిఫీ చెప్పేయండి లేదు కదా ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు ఒక వెలి పుట్టింది కదా టీవీ లేదని టీవీలు పెట్టేశాడు కొంతకాలం అవ్వగానే మళ్ళీ వెలికి కంటిన్యూ చేసింది ఇంకో వస్తువు కోసం ఇంకో గ్యాప్ ఏర్పడింది టీవీ ఉంది కాని ఫ్రిడ్జ్ ఉంటే పాపం మావిడ పాలు వీలు తురిగిపోతుంది బయట పెడితే కూరగాయలన్నీ కుళ్లిపోతున్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ పెట్టుకుంటే కుళ్ళిపోయే కూరగాయలన్నీ బాగా దృష్టిలో పెట్టుకుని వాడుకోవచ్చాను బయట పెడితే కూరగాయలు చాలా మంచిది ఎందుకంటే త్వరగా వాడేస్తాం మంచిది మనకు కుళ్ళిపోవడమో మంచిదో తెలుస్తుంది ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి తెలియకుండా కుళ్ళిపోయినా బయటకు ఫ్రెష్గా ఉంటుంది మనలాగా లోపల కుళ్ళకి మొదలెస్తూ ఉంటుంది బయటికి మటుకు మనలాగా ఫ్రెష్గా ఉంటుంది మనం వాడేది అదే ఫ్రిడ్జ్ చేసే పని లోపల ఏవవుతుందో చూపించండి బయటకు మటుకు చాలా బాగా మాయ చేస్తుంది ఫ్రిడ్జ్ ఉంటే బాగుంటుందండి కొంతకాలం ప్రయత్నం చేసి ఆ ఫ్రిడ్జ్ అనుకోండి ఇప్పుడు వెలితి తీరినట్టు అనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి తీరదు వెలికి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటే ఇంకో వస్తువుతోటి దాన్ని నింపుకోవాలి దాన్ని ప్రయత్నం చేసి నింపారనుకోండి వెలిటి తీరదు కంటిన్యూ అవుతుంది అంటే వెలిటి అనేది లోపల నిలబడిపోయింది మనం దాన్ని వస్తువులతో పూరించే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి వాస్తవాన్ని గుర్తించండి వస్తువులతో ఆ వెలికిని ఎప్పటికీ పూర్తి వాస్తవాన్ని గుర్తించిన రోజే ఆ వెలికి పోతుంది పరిపూర్ణమవుతాడు వ్యక్తి ఎలా ఇన్ని వస్తువులు పోగు చేసుకున్నాడు కదా మా ఇల్లు ఫుల్ గ్రానైట్ అండి మా బెడ్రూమ్ అలాగండి మా హాల్ అలాగండి మా కిచెన్ అలాగండి అన్ని అంటారా అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి కదా వాడు నిద్రపోయినప్పుడు ఏమి రావు ఏముండవు ఒక్కసారి ఆలోచించండి మనకు రెండు అనుభవాలు ఇస్తాడు పరమాత్మ ఒక అనుభవం రోజూ పొందే అనుభవం అదే శాశ్వత అనుభవం అవుతుంది ఒకరోజు ఏమిటి నిద్ర ఆ నిద్రలోకి వెళ్ళగానే అసలు నేను నా స్టేటస్ నా వ్యక్తిత్వం నా యొక్క పేరు కీర్తి నా ఉపాధిక ధర్మాలు నేను మగవాడినా లేకపోతే నేను డబ్బు నేను బ్రాహ్మణున్నా నేను క్షత్రి లేకపోతే నేను చౌదరినా లేకపోతే కాపున రెడ్డిన కమ్మన ఏమిటి ఏవి ఇంకా నిద్రలో మగ ఆడ తేడా ఇండస్ట్రియలిస్ట్ని పనివాడని అదే నీ ఇదే నీ బుద్ధిమంతుగా నీ పండితుని ఏమీ కనపడవండి ఆ నిద్రలో బాగా ఆలోచించింది ఇది మనకు భగవంతుడు ప్రతిరోజు అనుభవం పెట్టాడు ఎందుకు తెలుసండి ఒకరోజు శాశ్వతంగా ఈ అనుభవం వస్తుందిరా అని ఒకరోజు శాశ్వతంగా ఇప్పుడేంటి అరగంట పెట్టాడు రోజుకి ఇరవై మూడున్నర గంటలు తిప్పుతున్నాడు వాడు తిరుగుతున్నాం మనం అరగంట మన మీద దయచిపించి పెట్టాడు కానీ అరగంట ఒకరోజు ఏమవుతుంది శాశ్వతమవుతుంది అవుతుందే అవదా గుర్తుపెట్టుకోండి మరణమంటే అంతే ఈ నిద్రలో ఏమీ తెలియని స్థితికి ఎలా అయితే దట్ ఈస్ కాల్ డెత్ ఒక ఆయన అడిగాడు నిద్రకి మరణానికి ఏంటండి తేడా అన్నాడు ఏమిటి తెలుసండి టెంపరీ డెత్ ఈస్ కాల్ స్లీప్ పర్మినెంట్ స్లీప్ ఇస్ కాల్ డెత్ తాత్కాలికంగా చచ్చిపోవడం అంటే నిద్ర అంటే అరగంటకు అన్నిటికీ చచ్చిపోయాం హాయిగా ఉన్నాం మళ్లీ మేలుకోగానే సంసారం మొదలైంది జంజాటం మొదలైంది పర్మనెంట్ గా నిద్రపోయాం అనుకోండి దట్ ఈస్ మరణం ఇంకా లేవలేదు పర్మనెంట్ గా పడుకుండి దట్ ఈస్ కాల్ మరణం Temporary death is called टेम्पररी डे इसका स्ली पर्मे स्ली पदेस्ते चाल अर्थ वस्ताई मन कोई इकड आंधे काई लेवगाने मल्ल इवीं गुर्तकुनाए अभी इधे भी गुर्तकुचे मल्लीदो वेटाड़ी एदो वेटाड़ी चूंब पड़को हाईग उ आकल बुटी लेको నాలుగు తోటి దాన్ని దీన్ని నాపుకుంటూ చూస్తుంటుంది అలాగా ఇలా కూర్చొని చూస్తుంది అలా లేచి చూస్తుంది ఇలా తులుపుకొని చూస్తుంది అన్ని చూస్తుంది దాని కంటి చూపుకి ఎక్కడైతే ఒక జంతువు కనపడుందో తన ఆహారం అంతవరకు అలా తిరుగుతుంటుంది అది చూసిన తర్వాత ఇంకా వేట మొదలవుతుంది వేటాడాలి తరమాలి దాన్ని కొట్టాలి తినాలి తినేసిన తర్వాత తర్వాత మళ్ళీ కొడుకుంటుంది కాదనే మనం కొడు ఉదయం లేస్తున్నాం వేటాడుతున్నాం ఎన్నో టార్గెట్ చేసుకున్నాం ఇది ఫుల్ఫిల్ చేయాలి ఇది తెచ్చగోయాలి ఇచ్చేయాలని తాపత్రే పడుతున్నాం అది ఈ రోజు రావచ్చు లేకపోతే ఈ కర్మలా కంటిన్యూస్ గా ఒక మూడు నాలుగు రోజులు చేస్తే ఆఖరి రోజు రావచ్చు ఎప్పుడైనా రావచ్చు బట్ ఒక టార్గెట్ పెట్టుకుని టార్గెట్ ఓరియంటెడ్ గా లేచింది మొదలు పడుకునేదాకా ప్రవర్తిస్తున్నాం మళ్ళీ మిదర్లో టార్గెట్ లేదు ఈ ఓరియంటేషన్ లేదు ఈ వేటాడాలనే ఆలోచన లేదు అసలు వ్యక్తే ఈ వ్యక్తిత్వంతో లేదు అసలు ఇన్ని రకాల వ్యక్తిత్వాలు లోపం లేవు ఈ ఎమోషనల్ పర్సనాలిటీస్ లేవు ఈ యాంగులారిటీస్ లేవు ఏం కనబడట్లేదు అసలు ఏముందండి అక్కడ ఏమీ లేదు అయినా నేనున్నాను ఎలా హాయిగా ఉన్నాను అంటే ఒక్క రహస్యం మీరు అర్థం చేసుకోండి మన స్వానుభవం మనకు నేర్పుతుంది నువ్వు ఉండడానికి ఏది అక్కర్లేదు నువ్వు హాయిగా ఉండడానికి కూడా ఏమీ అక్కర్లేదు మరి ఎందుకు ఈ స్థితి ఎందుకు కోల్పోతున్నాను అంటే నిద్రలో నా స్థితి నాకుంది నిద్ర నుంచి మేలుకోగానే నా స్థితి నాకు కోల్పోతున్నానంటే ఏదో లేచి నన్ను నన్నుగా ఉంచనివ్వకుండా చేస్తుంది ఏమిటి లేచింది మనస్సు మనస్సు మాత్రం లేస్తే సరిపోదు ఆ మనస్సుతో పాటు ఒకటి లేచింది ఆ మనస్సులో ఉండేది అనాదిగా పేరుకుపోయినటువంటి అజ్ఞానం ఆ అజ్ఞానం వల్ల ఏమైపోతుందో తెలుసండి ఉదయం లేవగానే రాత్రి నేనున్నటువంటి స్థితిని మరిపింపజేస్తుంది దాని మరిచిపోతున్నాం దాని నుండి బయటకు వచ్చేస్తాం ఇంకా అది నాకు గుర్తు రావట్లేదు మనిషికి కనుక అరే ఇంత హాయిగా ఉన్నానే లేవగానే ఎందుకే డిస్టర్బెన్స్ నాకు అనే విచారణ వాడి మీద వాడు మొదలు పెడితే ఋషి అయిపోతాడు ఇంకా అది చేయనివ్వదు ఉదయం లేవగానే డిస్టబెన్స్ తోటే లేస్తాం బా ఏడు గంటలకు వెళ్ళిపోవాలి ఆరైపోయినప్పుడే మనిషికి డిస్టర్బెన్స్ మొదలవుతుంది పడుకున్నవాడు పడుకున్నట్టుగా లేచి ఆ హాయిని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ పైకి లేవడండి టక్కుమని లేచి కూర్చుంటాడు బిల్లు మోదిన ఇంకోటం లేచి కూర్చుని ఆ స్థితిని ఎలా పడేసుకుంటాడో పడేస్తాడు వెంటనే షిఫ్ట్ అయిపోయి వచ్చేస్తాడు ఇది చేయాలా చేయాలా చెప్పాలి అబ్బో నేను అనుకున్నానికి మర్చిపోయినా అలాగే లేచి కూర్చుంటాడు ఇంకా డిస్టర్బెన్స్ మొదలవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ట్రాన్సిక్ పీరియడ్ లో తన వాస్తవికతను తన యథార్థాన్ని తన స్వరూపాన్ని సారిగా తెగేసి కట్ చేసి అవాస్తవంలోకి నిజ స్థితి నుండి అబద్ధపు స్థితికి అవాస్తవ స్థితికి బయటకు వచ్చిన తర్వాత ఇది ఇది ఇది ఇది తిరుగుతున్నాం ఈ వాస్తవం నుండి అవాస్తవంలోకి నన్ను తీసుకొచ్చేది ఏంటి సద్గమయ అందుకనే మన అంతరం ఎందుకని నేను సత్తు నుండి అసత్తులోకి వచ్చాను వేలుకోగానే బాగా చూడండి మన అంతరం ఎంత గొప్పదో ఋషులు పెట్టింది నేను సత్యంలో ఉన్నాను హాయిగా కాని మేలుకోగానే అసత్యంలోకి వచ్చాను ఈ లోకంలోకి ఇప్పుడు ఈ లోకంలో నేనేం చెప్పాలి ఈ మేలుకోవడం కరెక్ట్ కాదు ఎందుకని అసత్యంలోకి వచ్చాను కాబట్టి పరమాత్మ అసతోమా సద్గమయ మళ్లీ అసత్యంలో నుండి నన్ను సత్యంలోకి తీసుకెళ్ళు నేను హాయిగా మంచి ప్రకాశవంతమై దేదీప్యంగా ఆనందంగా ఉన్నాను ఆ అంత ప్రకాశంలో ఉన్నాను ఆనందంగా ఉన్నాను కానీ అక్కడి నుంచి బయటికి లేవగానే తమస్సులోకి వచ్చాను కాబట్టి తమస్సోమా జ్యోతిర్గమయ పడుకున్నప్పుడు నాకు చావు లేదు పుట్టుక లేదు ఏది లేదు ఉపాధి లేదు ఏమీ లేదు అమృతత్వాన్ని పొందాను కానీ మేలుకోగానే నాకు ఉపాధి నా వ్యక్తిత్వం నాకు సెల్ఫ్ ఇమడిక్వసీ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఇవన్నీ వచ్చాయి చచ్చిపోతా నేను ఉండాలి పెన్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి పెన్షన్ బెనిఫిట్స్ అంతా బ్యాంకులో పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి ఇంత మంత్లీ ఇంత ఇంట్రెస్ట్ వస్తే చాలు ఇలా లైఫ్ ప్లాన్ చేసుకుని నాకు ఆరోగ్యంగా ఉండాలి బాగా తినాలి బాగా దృఢంగా ఉండాలి నేను బ్రతికుండాలి అంటే చావు భీతి ఎందుకు మొదలైంది లేచిన తర్వాత మనిషికి చావు భీతి మొదలవుతుంది కాబట్టి మృత్యు అమృతంగమయ ఆ మంత్రం చూడండి మన ఉన్న స్థితి నుండి బయటికి రాగానే ఆ స్థితి పోతుంది కనుక మళ్లీ ఆ స్థితికి రావాలని మంత్రమది అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ హ్యాట్సాఫ్ ఆ ఋషులు పెట్టిన మంత్రం ఎక్కడికో వెళితే ఏది రాదు ఏదైతే నీ వాస్తవిక స్థితి నుండి యథార్థ స్థితి నుండి నువ్వు బయటకు వచ్చావో ఆ స్థితి నుండి మళ్లీ వాస్తవంలోకి వెళ్ళగలగడమే సాధన అంతర్ముఖత కలగడమే సాధన బాహ్యంగా వెళ్ళావు చూశావు అబ్బా ఇక్కడేమీ లేదనుకున్నావు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవాలని తపన పడకు ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళిపోవాలని తపన పడకు ఒక్కసారి అంతర్ముఖ తెచ్చింది నీ వాస్తవ స్థితి ఒకడు ఇంట్లో బాగా డిస్టర్బుడ్ గా ఉందని చెప్పి కొంత డబ్బు తీసుకుని బయటకు వెళ్ళాడు ఆ ఊర్లో రెండు రోజులు ఉన్నాడు అక్కడ అలవాటు మొదటి రోజు వెళ్ళగానే బ్యాగ్ కీకి హోటల్లో మంచి రోజు ఇచ్చారు అంతా కించాడు రెండు రోజులైన అలవాటు పడిపోయింది ఇంకో రోజుకు వెళ్దాం అనుకుంది వేరే ఊరు వెళ్ళాడు కొంత డబ్బు ఆ ఊరెళ్లగానే వాళ్ళంతా రిసీవ్ చేసుకున్నారు అక్కడ రూమ్ ఇచ్చారు హోటల్లో బాగుంది భోజనం పెట్టారు అక్కడంతా కొత్త కొత్తగా చూశాడు మళ్ళీ ఇక్కడ ఇంకో ఊరు వెళ్దాం అన్నారు ఇలా ఊర్లు మారి మారి మారి ఇరవై రోజులు అయిపోయింది చూశాడు ఎక్కడికి వెళ్ళినా ఇదే బెడ్రూమ్ ఇదే మనుషులు ఇదే తిండి తిప్ప నేను ఈ రోజు ఊరు వెళ్ళిపోతానండి మళ్ళీ ఇంటికి వచ్చాడు చూడండి ఇంటికి వచ్చి వాడు శుభ్రంగా అన్ని పాడేసి లొంగి కట్టుకున్నాడు మంచి మీద కూర్చున్నప్పుడు అది ఎందుకు ఇన్ని తిరిగి వచ్చాయని ఈ బుద్ధి వెళ్ళే ముందు ఉండాలి ఇప్పుడు కాదు అలా మనిషి ఒకసారి ఇల్లు దాటి బయటికి వెళ్ళిన తర్వాత మార్పు చేస్తూ ఉంటాడు ఈ ఊరు కాదు ఆ ఊరు ఆ ఊరు కాదు ఈ ఊరు ఈ ఊరు కాదు ఆ ఊరు తిరిగి తిరిగి తిరిగి ఆఖరికి వారి ఇంటికి రాగానే ఈ పెద్ద బరువు వదులుకుని మళ్లీ తన స్వస్థలానికి తన యొక్క నిజస్థితికి వచ్చినట్టు ఫీల్ అవుతాడు వాస్తవము ఇంటికి రాగానే తన భార్య పలకరిస్తుంది ఇంట్లో బిడ్డు హాయిగా తన మంచి కూర్చుంటాడు తన ఇల్లు తనకు స్వేచ్ఛ తన స్వాతంత్ర్యం అక్కడ బయటపడుతుంది అలాగనే మనం బయటికెళ్లి అది తిరిగి ఇది తిరిగి ఇక్కడ తిరిగి అది చేసి చేసి ఎన్ని చేసినా ఆఖరికి మళ్లీ అంతర్ముఖులమే మన స్థితికి రాగానే హాయ్ మరి ఆ స్థితి ఎందుకు నేను కోల్పోతున్నాను మేలుకోగానే అజ్ఞానైన ఆవృతం జ్ఞానం తేనె ముహ్యంతి జంతవ కృష్ణుడు కూడా అంటాడు అజ్ఞానం ఒక పింగయ్యా ఏమిటనంటే బాగా ఆలోచించింది प्रपंचा की तेज बैठे प्रकृति की नौ तेड़ो चर्मे अंत चर्मा क्या तोगे बैठ गालीपला गली बार पदार्थम लादार बैठ टेपरेशन तो अंत బయటికి లోపలికి తేడా ఏం లేదు కానీ ఇది నాది ఇది నేను అనిపించుకునేలా అందంగా ఒక చర్మాన్ని కుట్టి ఈ మర్మాన్ని దాచిపెట్టాడు వాడు ఒక్కసారి చర్మాన్ని కనుక హద్దుగా పెట్టుకుని చూసి ఇటువైపు ప్రకృతిని చూసి ఇటువైపు ఏదైతే నేను నాది అనుకునేటువంటి దేహం లోపలున్న ప్రకృతిని చూస్తే పెద్ద తేడా ఏం లేదండి విచారణ చేయండి ఒకసారి మరణం మరణం మరణం అంటారు కదా చనిపోవడం అంటే ఏంటి ఐదుగురు పార్ట్నర్స్ కలిపి బిజినెస్ చేస్తున్నారు గాలి ఆగిపోతే ఈ గాలి మహాప్రాణంలో కలుస్తుంది లోపల టెంపరేచర్ పడిపోతుంది చనిపోగానే చల్లగా అయిపోతుంది కొయ్యిబారిపోతుంది శరీరం అంటే లోపల ఉన్నటువంటి ఉష్ణం మహా ఉష్ణంలో అగ్నిలో కలిసిపోతుంది అలాగే నీ శరీరాన్ని అలా ఉబ్బుతుంది ఉబ్బుతుంది ఉబ్బుతుంది ఉబ్బుతుంది పికిలిపోతుంది తర్వాత ఇలా బద్దలైపోతుంది చర్మం అంతా లోపల ఉన్నటువంటి రసాలు అవి ఇవి జల ప్రకృతి అంతా కూడా నెలలో కలిసిపోతుంది काला निकी अला वे को मंस मेमुक आ भूमि तन तत्वा अला तेजी ओ अग्नि अग्नि जल जल्द मंसू भूमि अल आकाश आकाशन पंचभूतालिजी ईद पार्टर्स मरणमेंटर पार्टनर्स वियारंटिपयार बिजनेस एम आलोचे आ ओरएंटेस वेल కాబట్టి బయటన్న ప్రకృతికి లోపలున్న ప్రకృతికి ఏమీ తేడా లేదు కానీ లోపలున్న ప్రకృతిని బయటన్న ప్రకృతిని వేరు చేసేలా ఈ చర్మం అనే ఒక అడ్డుగోడ ఒకటి పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఈ రూపముండడం వల్ల ఇది నాది అనే ఓరియంటేషన్ వచ్చేసింది ఈ రూపము దీనికి పేరు గుర్తుపెట్టుకోండి నామరూపాలు ఈ పేరు ఎప్పుడు దీనికి పుట్టక ముందే పెట్టేశారా పుట్టక ముందే పెట్టాలంటే లోపల ఆడ మగ ఏం తెలియకుండా సుబ్బారావు పెడితే సుబ్బమ్మ గుట్టుకొస్తే ఏం చేస్తాం ఒకవేళ సుబ్బలక్ష్మి అని పెట్టుకున్నారనుకోండి ఇష్టమే ఇప్పుడు సుబ్బారావు పుట్టుకొస్తే ఏం చేస్తాం కాబట్టి లోపల పేరు పెట్టలేదు వాళ్ళకే తెలిసి ఏడవలేదు ఏమిటో ఏం వస్తుందో బయటికి ఏ రుచి పడుతుందో భూమి వచ్చిన తర్వాత పది రోజుల దాకా వెయిట్ చేశారు ఎందుకు తెలుసండి ఇదంతా సైన్స్ పది రోజుల తర్వాత పేరు పెట్టాలి ఏం ముందే పెట్టేది అమెరికాలో ఏంటంటే ఇంకా పుట్టబోతాడను రెండు నిమిషాల ముందే చెప్పాలి పేరు వాళ్ళకి ఏదో డిసైడ్ చేసి చెప్పాలి ఎందుకని అప్పుడే వాడికి ఈ ట్యాగ్ కట్టేస్తారు అక్కడ లేకపోతే ఈ పిల్లలంతా ఒక దాంట్లో పడేస్తారు ఒక తొట్టులో పడేస్తారు అక్కడ ఈ టొమాటాల తొట్లో ఒకడేసినట్టు ఈ పిల్లలని నీటికెళ్ళి మన పిల్లడం తెలియాలంటే ఈ ట్యాగ్ అనమాట సుదర్శనం నడతారనమాట వాళ్ళు ముందే అక్కడ అది సంస్కృతి మన వాళ్ళు పది రోజుల దాకా పేరు పెట్టని వాళ్ళు ఈ శిశువు భూమి పడ్డ తర్వాత ఇది ఫారిన్ ప్లేస్ దానికి ఇది సర్వైవ్ అవ్వాలి స్వయంగా నిలబడాలి ఇంతకు ముందు తల్లి అన్ని చేసి పెట్టేది లోపల ఆ గర్భంలో ప్రకృతి అన్ని చూసుకునేది బయట అలా కుదరదు స్వయంగా నిలబడగలిగే శక్తి రావాలి దాని గాలి అది పీల్చుకోవాలి దాని ఉనికి దాని బ్రతుకు కొనసాగించే స్థితి రావడానికి తొమ్మిది రోజులు పడుతుంది తొమ్మిది నెలలు గర్భంలో పడితే తొమ్మిది రోజులు కనీసం భూమి పడుతుంది అది నిలబడిందనంటే తొంభై ఏళ్లకి దానికి వారంటీ గ్యారంటీ కొంతవరకు ఉంటుంది తొమ్మిది నెలలు గర్భంలో తొమ్మిది రోజులు భూమి ఉండగలిగితే అప్పుడు తొంభై ఏళ్లకి ఓకే ఈ మధ్యలో ప్రారంభం పోతే తొమ్మిది రోజులకు పోవచ్చు లేకపోతే సంవత్సరం పోవచ్చు ఎప్పుడైనా పోవచ్చు కాబట్టి తొమ్మిది రోజుల తర్వాత పదో రోజంతా శుద్ధి అయిన తర్వాత బారసాల పెట్టుకుంటారు అది బారసాల బారసాల అంటారు తప్పది బాలసార కాబట్టి ఇక్కడ పేరు అప్పుడు పెడతారు అంటే ముందు లేదుగా నాకు ఆ పేరు తర్వాత వచ్చింది ఈ రూపం ముందు లేదుగా తర్వాత వచ్చింది ఈ ఆలోచన రాదు మనిషికి రానివ్వదు కూడా ఎందుకని అంత టిక్గా ఉంది ఆ ఈ నామరూపాలకే పరిమితమై నేనంటే ఈ రూపం నేనంటే ఈ పేరంతే పరిమితమైపోయాం దీన్ని ఎంత కొట్టినా ఇది పగలది ఈ భావాలు ఎందుకని మనం ఊరికి మాటలు వాక్యాలు వెల్లవేసుకుంటూ పోతున్నాయి ఎంత నామరూపాలంట ఎంత మిథ్యంట అవంట ఇవంట దీనికి కవితలు కవిత్వాలు గందరగోళాలు పోవండి అంత పొరగపోతాయవి దీనికి విచారణ కావాలి నేను చెప్పడం వల్ల మీకు పోదు నేను చెప్పే ప్రతి మాటను విని విచారణ చేస్తే మనం చేయాలి అందుకని ఇక్కడంట రమణ మహర్షి వారు కర్మకింపర కర్మ తగ్జడం ఎంత ఎంఫసిస్ చూడండి ఇక్కడ అసలు మొదటిది రెండో శ్లోకం పక్కాగా అర్థమైతే ఇంకా ఏడెనిమిది శ్లోకాలు హాయిగా ముందుకెళ్ళిపోవచ్చు మనం కాబట్టి ఇక్కడ ఒక మనిషి తన అజ్ఞానాన్ని గుర్తించగలిగితే ఏ అజ్ఞానమైతే మేలుకోగానే నన్ను నన్నుగా ఉంచనివ్వకుండా వెంటాడిస్తుందో పరుగులు తీయిస్తుందో మళ్లీ అది మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానం పడిపోగానే మళ్లీ నేను నా స్వస్థలానికి వెళ్తున్నాను ఎవరు లేస్తే అందరం ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగుల తిరుగుతున్నాము ఎవరు పడిపోతే మళ్లీ యథార్థ స్థితిలో ఉంటున్నామో అది అజ్ఞానం అందుకనే మన శాస్త్రకారులు కూడా అంటారు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో ఇప్పుడు ఒక వ్యక్తి చాలా బాధతో పడుకున్నాడు అడిగినండి చాలా దుఃఖం చాలా బాధ బెంగతో ఏమిటో రేపు ఏమిటో అప్పులు వాళ్ళందరూ వస్తారు ఏమవుతుందో నా బతుకు వాళ్ళు పట్టుకుంటారు నా పరిస్థితి ఏంటి రేపు చాలా ఇబ్బందుల్లో పడతాను ఏమిటో నా భార్యా పిల్లలకు ఏం చెప్పుకోవాలో తెలియకుండా టెన్షన్తో పడుకున్నాడు వాడికి టెన్షన్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది రేపు లేస్తే ఒకవేళ ఆ లేవలేదు ప్రాణం ఆగిపోయింది అప్పులు వాళ్ళందరూ వస్తారు వీడికేంటి భార్యాపిల్లలు ఏమనుకుంటే వీడికేంటి लकं वीं संबंधी वीडियो ले आचनल अबाड़ आर गंटा मेल को लेचि कूचुन तक लेपना वीडा इपारा वाड़ा उदयान वाड़क चीज सुबारा वस्ो वेमाली वीलू इंटको निने वाले इंटर को मा भार्यप के तेज होती मगारुटी वाले के वीदा केव टेन पड़ता है లేవలేదనుకోండి ఎవరికి టెన్షన్లు వాళ్ళకి వీడు ఎలా ఉంటాడు నో మెన్షన్ నో టెన్షన్ హాయి వాడు చోడాడు హాయిగా నిబ్బరంగా ఉంటాడు లేస్తే జంజాతం లేవకపోతే వీడు లేచాడండి లేవలేదు ఏదో వీడిని లేపి కూర్చోబెట్టింది లేచినప్పటి నుంచి మళ్ళీ ఆలోచనలు ఏమిటండి లేపుతుంది వాణ్ణి మనసు మనస్సు మేలుకొని వీడి లేపి కూర్చోబెట్టి ఇంకా అక్కడి నుంచి వీడి ఆరాటం పోరాటం కాబట్టి మన శాస్త్రకారులు అంటారు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్ష ఇప్పుడు మన ఋషులు కానీ మన తత్వవేత్తలు కానీ చూడండి బయట వస్తువుల మీద పరిశోధన చేయలేదు లోపల పరికరాల మీద పరిశోధన చేయడం మొదలుపెట్టారు ఇది గులాబీ పువ్వు చాలా బాగుంది का गुलाबी पुव् अर्तिद दाद पोधन वीरें गुलाबी पुव पशोधन मनवांलाबी पुव्नी गुर्ति दाद पशोधन काबू मन को शाश्वत पील पर की तात्कालिक्कारमे पर लाक लक्ष्य कल लक्ष्य सिद्धि नेरवे वाप्या वस्तु पोधन अंत पैस्थिंद मन ऋषु वास्तव मीड पिशो वदार्थ पिशोधन चार मनवा यदार्थ पिशो वूपाल पशोधन चशार मन वूपोधन चार दिस् दिफर बिटी मॉडर्न सैंट इंडियस्ट भारतीय तत्ववे పాశ్చాత్య తత్వవేత్తలు ఇద్దరు తత్వవేత్తలే వాళ్ళు పదార్థం యొక్క తత్వాన్ని తెలుసుకుంటామని బయలుదేరారు ఎక్కడికి ఇంకా చేరుకోలేదు వాళ్ళు భారతీయ తత్వవేత్తలు యదార్థం యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నారు చేరుకున్నారు అందుకని ఋషి కూర్చున్నాడు ఆయన ఇక్కడ భారతదేశంలో పుడితే ఋషి అమెరికాలో పుడితే బుష్ ఇక్కడ ఋషి అక్కడ బుష్ అంతే మన వాళ్ళ ఓరియంటేషన్ అది అందుకని అజ్ఞానమే సమస్తానికి కారణం అశా అనర్థ హేతో आत्मक्य विद्या प्रतिपत्त सर्वे वेदाता आरभ्य आलोची आज्ञा वल्ल लिपूर्णता आई आंप्लीटी आद्री हाई तीन हो द्वैत ले भेद कंप्लीट्रट इज ना इनकलीट इफ युर्सो इनकलीट दुआर डिस्टर्ब बिकाज युर् हैपी तेत फ्रेश् बिकाज यंट कंप्लीट मन अति पा मन पूर्णत्वा मन पूर्ण स्थिति ने मन अति पाबी बिकाज मै स्ली कंप्लीट ऐपी फ्रेश मै स्ली बीन इनकं दिस्ट कब इनकलीटे अभी अज्ञा वो ఆ అజ్ఞానం వల్ల వెళ్ళి మీ స్లీప్కి ఇష్టం అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి కంప్లీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏదోటి పిలుపుకుంటూ ఉండడమని పడుకుని ఈ అదేంటి ఇలాగేంటి ఆలోచన చేస్తూ ఉండండి నిద్ర పడదు వీరన్నీ పడేసేయండి హాయిగా స్లీప్ ఇది కంప్లీట్ కంప్లీట్మెస్కి ఏమీ చేసుకోక్కర్లేదు పిలుక్కోకుండా ఉంటే చాలా కంప్లీట్ గా ఉంది ఉంటే ఇన్కంప్లీట్ ఇంతే కదా ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి ఈ నీళ్లని ఖండించాలనుకోండి ఏం చేయాలి మధ్యలో కర్ర పెట్టారనుకోండి గ్యాప్ ఏర్పడుతుంది కర్ర తీసేస్తే కంప్లీట్ గ్యాప్ లేదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం లోపల కంప్లీట్ గా ఉన్నటువంటి మనస్థితిలో ఒక అర్రబెట్టి పొరుస్తున్నాం ఎవరినో ఒకరిని చెప్పిస్తాం లోపల వాడు వెళ్ళి కూర్చుంటే ఇంకా ఇన్కంప్లీట్ ఇంకా వాడి గురించి పెద్ద డిస్కషన్ లేకపోతే దేని గురించిన ఆలోచన వస్తే దాని మీద మన మన కంప్లీట్మెస్ పొతుంది వీఆర్ ఇన్కంప్లీట్ గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క ఆలోచన బయలుదేరినా अभी कंप्लीट झददिस्टी व्या क्रिय अंदकने पतंजल महर्षि योगवृत्ति निरोध अब असल आलोचने लगा चुह कंटी मन शास्त्र